అదిగాక నిజమతం బదిగాక ఆజకం బదిగాక హృదయసుకమదిగాక పరము అమలమకు విజ్ఞానమను మహాధ్వరమునకు అమరి నది సంకల్పమను మహాపసువు ప్రమదమను యూపగంబమున విశసింపించి విమలేందు ఆకుతుల వేల్పంగవలదా అరయ నిర్మమకారాచార్యుడై చరుసతో ధర్మదేవత బ్రహ్మగా తొరకున్న శమైర్య భాస్వరకుణాదులు విప్రసమితిగా వలద తిరువేంకటాచలాధిపునిజధ్యానంబు నరులకూను సోమపానంబుగా వలద పరగనాథని కృపా పరిపూర్ణ జల ధిలో అరుహులై అవబృదం పాడంగవలదా